స్వరాలు హికలు మహాభాషా కోవిధులు పుట్టపర్తి నారాయణ చర్యలు గారి శివతాండము స్వీయ పఠనం వినండి వచ్చి రోజే వ్యక్తర కాంతలు జలదాందనలై విరేచిటకు శివకాండవు పదికది మొ సులు స్వాభముకులు కల హల సన్నీపదలు నాదముల కొన్ననుకరడములు కొమ్మల కానంలోకములు ముమ్మరముగ మనముల గదరిటను తల గుత్తులు గుత్తులు గాదుల రాయసురుపు ైభవతి కుసున తామకను లలిత మృగమవు భారతీయుత పార్వతికి నలంకారము తీర్చదును అనదుని మృదువు సభదరించునట సత్వ విధించదు నీతివిషబ్్యత కీటకములందు నీతిదుగాత పుటవేకంములో మార్కుములు కోటి విరితపు దడకు శిబ్దన కుదే జల్లిపెల్లం పడక పదడం పదడం పదడం పదడం పదడం కీటకన కమ్ముల తొవులు కమ్ముల వేయిని నిమ్ముగనేల బలితబాములంట ఆయముకట కమ్ముబా సుదిప సుదకొవో జముజము జమదనుకు ముక్కత భూగందు కీర్త లకన లకవుదు సపిదు యా సర్వీస్దు నబుద మకమును కుడు లల్లదా బిస్తల మిదిగా తకిరిలాడ కన సబన బరుగిడు ఓహో విభాతి తన్ యాలం దమిలా ఈ సంబమేమిటి నమకుమరాగ వసన కటాక్షపాతమేమిటి విలాస భక్తిక విచల మద్యం శ్రీమతి తెలుతని మేఖల బాలకమేమిటి చెప్తి ష్పములు విడి చెదినందుకు నిశ్ చే అడుగులు గదుకుట కై పాఠ్యో గుమని కుసలయములు సమ్మత పూర్వముగా మాట్లాడునది లోకేశ్వరు నాట్యము ఓహో మూగా విలాల్లకేషం హిదరుషుపటీదంశితం గౌరవర్ణం చాత్కంబనం అధిక పృత్రూషావితం ఉం భ్రా ప్రవిచిత కకునంద కందే నీరకపతి శివస్ కాదావ్యపీఠం గంగాతరంద కనసంద వికాశిదూత సంతరిక్ష తారకితం ద మృత్యపడాగ్రపదికృత వేదాయూషన్ేత్రం గౌరీ నయన ముకూరం విధం ప్రసన్నీర్ర సకలం మహాసం విద్రూపం బిజపటి భూషన్ కృతి సతీయుత మమ్ కిమతు కిమతి బ్రహ్మ సరసం కాస్ఫోటయంతం కహక నిమదర్భీషణరై హ్యాక్షేపభంగై ప్రసభమపదృతం వ్యోమ కుై ఘాతీ అదోగాం సవనగిరిగుగా ప్రజంతం శుద్ధోర పుజీకత మహాకాళ మా తలపయి నిత దలీతియల సంబపధ అలలతు కుడన జుమలపు కదలడన మనకు బాధుపడిను నింగదేయత కదలడ కనుబంది మంగో దగుదకమన్న నదయాన కంప పాప సంని దబదినో దబగన సతసిక నిపుగులా గుబియస్కి పదది బైక కపకన ములు భూది పది దబగుతువును మనక సమ్యంబ దహహకా హిరి దహదేనమే పితి కపలయ్య దపత కతలుని సబకు కొడుగేలా డబ్బు చలి జలి తలపు తుద్దగము విసారడ మకర కుండల సతాకలు పెట్టుల బూయ ఆ గన్నం కపన్ తఖారావియ బుఫీయ బుద్దగబోద సఫుని దందన పంగ ప్రకట భూతి ప్రభావం రెజమావదింపంగ నితల తతమున తమతని దిబెల్ల వదట కట యుగమున నస్క కాలనం భూమ తగత దయయంతార మానము మట్టి మ కల్ పక పుష్పజాముదు దిగ యుండ పరపు మగ్గ విధానతో సరిగా విధానం అచ్చరుతో నిలిచిన విధాన కన్ను కొనలకు తమిళతూ తమిళ మనం కండ తదు తరగలను నిన్ను కాదు తరగలను చిరు కావాలి తరలు తిరిగి తెలుగు కాదు లోత మీ ఆడనమ్మా <Sessi> కొందంపై మలకై పలకలై వలపరుల వలది నిలూలో కని మధుడుకని మగ్గ రై గా బడాక్కులక్కుని బాగుండీ పూర భాపములు रसिया गुगलूला जोंनति पुमुजी सोबिं नमूलको कवीकोला नादमुलले प्रसिद्ध नम्बूले ध्वन्याय वाक्यनुंले बोलुले बोलुल्नु सुसुदिले जलय अंग्यजागति कलितियो कलियको कद्दपत्ता बिन वजिगला कलु जित्तबिल तिदागत परपलाय काला लब्जमुलै खालीतिङ कति यत्सुरादन मा అవిలాస శిఖరము కడగ పక్కునను మీర ఆకాశము నిచల ముందు నందికేశ్వర మృదంగ ధ్యానములుదగ తుంగిరూరములను అది గదు జగద కన్నక ఏదం వైనతరుణ శుభకరముఖను గొంతు కోడ చికము భూమిను దేవి సకలేశ్వరునిస్తారికని పంచమను బాలు పూరుత వేణు వర్గము మనిషిని తాండమనుకార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 కల కలరణ కావలి నిగీతర ప్రేమా సుఖు మిలిజనః్యేక క్షేకృతామరవల్లభా జయతు కరుణా గా చంద్రవతన్ సీ నమ్ భక్త యుగ బాలార్క సుషమా హర్షివాదశ తరుణీకైవంపేకా సపది సుభజీ సురతీ శివీ కురమాతు సదవనజ పాఠల్లహరీ మధురాఘూనే మదగజ గమనా మన ర వదనా మనసి మమ సీ మధ్య నిముత్కా کو من منز مد دک حوالہ تک کو نما سبات کن تو بازار میں جب بولنے در سے مجھے درو ابا پتا ما مجھے بالکل نہیں یعنی وہ خبر فاض نہ کچھ کم यदम नगु नित्तो गनति गुगु गुगु कन्ने लदो विगदि गलु नित्तनि नित्तनि सवहाला कथो बादमम यम पुलो पुलि नदिया मुतमो गोति तनि गबिसा दन्यो गतु कंदन जीवति पदु भंग प्रबुद्ध चिंतन लस्वहा तनि मारिया ఆమందుడు పదల అచ్చరము దిగులే కాన్ని సుగలల సామధుదు బాల ఆది అది దిఖం సెలపవన యె సుగల తంద తలప బుగగద సంజేని దిదిది తిలితిది కదబు కద దపలకవ నందన భగద మదం తలే కొన్న స్వర కన్న కదినలి नदभिने कन्न आडुददिदि वैकीति नदिनि तचपल भूलातलतो गन्तबुधि सर्वान यलदसि ददसि निपत कुनक सोइति गज सम्भुतो नागेंद्र कटक्नु दैव्यमृकं तुं विभोत्ले नदफादि नददिदि కుముకున పదములను జగతగ బుధపాద అనువర్త్తినున దిదిమని యతియతననపుల బననికన కనబలం జగతిదు అనుభవ అనుభావ భాస్వనుండినదిదివు ఆదిదదిసికమి ఆదిలదిసికమి Dari kina di gedi, tadakani ta shukini dudo, Nitya ramani adokamu dutun, Yatikata kina di balikati dutukatikin tigaran, Kadi kina di balla kule parabishya di loka, Adi kina di dutun, adi kina di dutun, పకడే పకడే పకడే పకడే జల్మ పకడే జల్మ పకడే జల్మ రమమబుండి నికొన్ని పకడే పకడే పకడే పకడే పకడే రమమబుండి నికొన్ని దపిగ జల్మ పకడే ఆ దమ్ముకు పులకిని తపతి భావము రతబు దారిది కులబుం తపాడు ది కన్నముదితి Buriya an-nuri kunturu tatasakannu tajnan min dawali tabbu aziztu taragabati राहिगुरु तुम के रे पतशतम पदिम नब्वाति तन्नो लियो सुतरकुलसु अरे इसा अन्नतपा वत पति युवा पुतरीय तरु दिध धूल तलि काडी हदि paradap japu jadu kadla kakabu variti zila van ga parita tayugnam paradap japu jadu kadla kakabu variti zila van ga parita tayugnam samgay tuma jamu dimu vathimana vanaja tay tay ni jap చపాగా <Sessimitation> <Sessimitation> ఆ స్థితి తీర్చుకో అద్భుంగు భూతన కు తీ తీ పోగపు తబు కులబిలి వపాదనపు కండి ఆరునబిది కండి సౌఖ్యకపనిన దకన రాముయముతో దివ్యబీదన్సి తీరినదు మనజం नगवा तमित गम्मु न सम्म तलयु सुत्रातु सुला नसि गुनि गोत्सु देखि दिधि आदिपति आदिपति दि सम्मु आदिपति नबने सलिपनि नन्ना धाधि नाम सर्ववि बहुकार कामद मल्ल भंकलाबु दिनु Adi Nasa Dutayinanana Bukhara Dutadidhari Kamudamada Vankalani Nidudanida Kottadadila Tantakorakamudu Lekangka Duttu Luga Duttu Luga Hattu Kona Suho Paine Kottu Luga Duttu Luga Hattu Kona Suho Paine Adi Nududu అపు సంమన్న తన్న యత్ సమన చిల చిలనన్న ప్రతిపత్తి బుని మార పరవసనది ratayee yee kulak papad naangu lo kabhya adu tambainattu asyali tamo bhoga adinadigizikam adinadigizikam mudigina duganga adinadigizikam mama vatsyam nittibunna candra bharanudabudham hetunga kalkiya ganga ము <restrial> <Saya> <Ses> महाभाषा को विधि में पुटपर्ति नारायण चर्जगारी शिवता स्वीय पटवीर सजीवस्वरा धारा